ప్రశంసించేవారు ముబాద్ అడుగుకున్న పండితుడు అని నన్ను ప్రశంసించేవారు నేను మీరు కర్మ నిష్ట గలవారు మీలాగా కర్మ ఎవరు చేస్తున్నారండి వేదం వల్లించి వాడే కాని కర్మ చేసి వెళ్లేడు మీరు మహాత్ములు నేను ప్రశంసించేవాడిని ఆయన ఏదో యాగం చేస్తే నన్ను పిలిచేవారు నేను తప్పనిసరిగా వెళ్లివాడిని మా ఇద్దరికి ఓ స్నేహం ఇద్దరం పదేళ్లు అయింది చూసుకున్న ఒకళ్ళు ఆఠాత్తుగా గుడివాళ్ళు కలిసాం ఆయన నెట్టి మీద మూసుకుని నాకు అక్కడ గుడివాడలో నిర్వికల్పానంద భారత బ్రహ్మలు వినైన సందర్భంగా కలిసాం ఆశ్చర్యపోయిందని ఇవన్నీ ఇప్పుడు మీరు సన్యాసం అయిపోయారా అని అంటే నువ్వు సన్యాసం అవగాలి నేను అవడానికి అభ్యంతరం ఏ ఆయన యజ్ఞాగా కర్కూలు చేశారు ఆదితాగ్ని అగ్నిహోత్రం త్యాగం చేసి సన్యాసం అయిపోయారు మంచి నిష్టకర స్వామి చాలా గొప్ప మహాత్ముడు ఎనీవే సో సో వాట్ ఎట్ మీన్ ఈజ్ గంధముతో సంబంధం లేదు భస్మ అగ్నిహోత్రం నుంచి తీసుకోమన్నారు అగ్నిహోత్రం ఎక్కడి నుంచి న్యూస్ పేపర్స్ కట్ చేసి న్యూస్ పేపర్ తగలబెట్టి ఆ భస్మని ప్యాక్ చేసి ఇస్తారు మార్కెట్లో దొరికేది ఐ నో ఇట్ డజంట్ మ్యాటర్ భస్మ ఇస్ భస్మ భస్మ పెట్టుకోవడం ఇంకా దానికి గంధంతో సంబంధం లేదు ఆహార నియమం సన్యాసి అక్కర్లకు గృహస్థులకే అందరికంటే ఎక్కువ అవసరం ప్రతి వారికే ఆహార నియమం అవసరమే మోడరేట్ ఫుడ్ అన్నది ఇట్ ఈస్ ఎ ఫండమెంటల్ థింగ్ అలాగే ఇతరములైన వ్యామోహాలు ఏవైనా ఉంటే ఉపసంహారంలో పడిపోవాలంటే గృహస్థికి కొంత భోగానికి పర్మిషన్ అభ్యనుజ్ఞ ఉంటుంది అటువంటి అంటే కొంత ఆహారంలోనూ ఇతర వ్యవహారాల్లో ఏ రకమైన భోగాభ్యనుజ్ఞ దాన్ని కూడా మినిమల్ గా చెట్టుకుని అంటే ఉపసంహారంలో పడిపోవాలి సో సో అన్ని అన్ని అంగములను అన్ని అన్ని జ్ఞానేంద్రియములను సర్వశ ఉపసంహారం చేయాలి పూర్ణము తర్వాత కూర్మలో చెప్పాల్సింది చాలా ఉందండి కూర్మ దృష్టాంతం ఏంటంటే ఆ కథ ఎలా ఉంటుందంటే సో నేను మీకు గొప్ప గొప్ప చెప్పేస్తాను సముద్రమనం ఎందుకండి సముద్రమథనం అంటే హృదయ సముద్రాన్ని మథించటం హృదయమే సముద్రం మన మనస్సు సముద్రమే దాంట్లో వచ్చి అన్ని తుఫానులు ఇన్ని నీకు అన్ని సుడిగుండాలు అన్ని తరంగాలు అలా నిరంతరంగా వస్తూనే ఉంటాయి మనస్సే సముద్రం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 సో అంత సముద్రే శాస్త్రా జనామన మంత్రం కూడా ఉంది ఈ సముద్రం లోపల అంటే హృదయం లోపల ఆత్మ చైతన్య రూపంగా ఉండి సకల ప్రాణుల్ని రక్షిస్తాడు అని అక్కడ సముద్రం అంటే మనస్సే సో ఆ మనస్సు అనే సముద్రాన్ని మచ్చించాలి మచ్చించాలంటే ఏం చేయాలి ఆత్మావలోకనము ఆత్మ విచారము చేయాలి ఏమిటి నేనేమిటి నా బతుకేమిటి నాలో ఈ సుగుణాలు ఏమి ఉన్నాయి దుర్గుణాలు ఏమి ఉన్నాయి ఇది మత్సనం మనం ఎదరవాళ్ళని మథించటం కాదు మనల్ని మనం మతించుకోవాలి ఎదరవాడిని మతిస్తే ఏమైంది వాళ్ళ పాపం చిన్నమోహం చేసినా వదలకపోతాడు మనల్ని మన హృదయాన్ని మనం మచించాలి ఆ మచించటానికి మనకేం కావాలి అంటే కవ్వము అని మంత కవ్వము ఆ కవ్వం ఏమిటంటే యోగ సాధన అదే కవ్వం అంటే ఆసనం ధ్యానము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 ఈ రకంగా మనస్సును నిలబట్టలేదు కూర్చోబుద్ది కాదు ఏవో లక్ష రొంభై విఘ్నాలు వస్తాయి పతంజలి మహర్షి విఘ్నాలని ఒక ముప్పై విఘ్నాలను లెక్కేసాడు ఓ సూత్రం ఆ సూత్రం నాకు గుర్తులేదు ఎందుకంటే ముప్పై ఉంటాయి దాంట్లో పెద్ద సమాసం ఈ ఆధిని మొదలుపెట్టేవి అన్ని విఘ్నాలు వస్తాయి ఈ విఘ్నాలన్నీ ఎప్పుడు ప్రతి ధ్యానానికి ప్రతిదీ విఘ్నమైంది వైరల్ ఫీవర్ వచ్చిందనుకోండి పది రోజులు ధ్యానం ఎగిరికొచ్చింది అది తగ్గి మళ్ళీ వీళ్ళు సెటిల్ అయ్యి మళ్ళీ ధ్యానం మొదలెట్టే వారం రోజులు పది రోజులు పడుతుంది పెళ్లి ఎవరు బంధువులు ఇంట్లో పెళ్లి వచ్చింది అనుకోండి ఒక పది ధ్యానం స్వార్థంగా నేను ఒకసారి చిన్నప్పుడు ఉపమయనం అయింది ఏదో సంధ్యావందనము వేదం ఇది ఒక్క ఎక్కడో పెళ్ళి ఆ పెళ్లికి మా అమ్మగారు వెళ్ళారు మా నాన్నగారు వెళ్ళలేదు అమ్మగారు వెళ్ళారు నేను అమ్మగారు వెంట వెళ్ళాను నాన్నగారు చెప్పారు ఎందుకు పెళ్లి వేదం చదువుతుంది విద్యార్థులకి ఉపనయనం అయ్యి ఎందుకు పెళ్లి ఎందుకో ఎక్కడో పరాయగుల్లో వెళ్ళి పొంద సొంతలో పెళ్లి అయితే పర్వాలేదు కానీ పాఠం పోతుంది పొద్దున్న పాఠం పోతుంది సాయంకాలం పాఠం పోతుంది అంటే అదేం కాదు నేను పెళ్లికి వెళ్తాను అమ్మ వెళ్తాం నేను ఒకసారి వెళ్ళి పెళ్లికి వెళ్తానంటే వద్దంత కదా పిల్లల్ని వెళ్ళి వచ్చిన తర్వాత అడిగారు ఎన్ని రోజులు సంధ్యావందనం పోయింది అని అడిగారు ఎన్ని రోజులు నా కాబట్టి సంధ్యావతనాలకి అని అడిగారు అడిగితే అబద్ధం చెప్పి ఇది అలాడుతో అబద్ధమే చెప్తారు సంజ్యావనం చేసేవా లేదంటే ఆ చేసేదని చెప్పుడు ఇవాళ్ళం కానీ చేయలేసేమో ఒక డెసిషన్ మీదే అడిగారు కాబట్టి ఎన్ని రోజులు సంజ్యావందనం మానేవో అని అంటే ఆరు రోజులు మానేశాను అని చెప్పాను అంటే ఆరు సహస్ర గాయత్రులు చేసి ఆరు రోజులు ఈ వ్యాధి నుంచి సహస్ర గాయత్రులు చేయి చేస్తే దానికి అది భాయి చెప్తాం చేస్తావాని అప్పుడు ఆరు రోజులు సహస్రగాయత్రులు చేశాను ఆ రోజు సంధ్యాంధనం మానేసింది చూడు ఎలా వస్తాయో విఘ్నాలు సో అనేక రకాల విఘ్నాలు వస్తూ ఉంటాయి ఈ విఘ్నాలన్నింటినీ తప్పించుకోవటానికి ఆధార శక్తి కావాలి ఈ సాధన ఉంది గాయత్రీ మంత్రము జపము ధ్యానము అది కంభం దానికి ఆధార శక్తి కావాలి అది జారిపోకూడదు కమ్మం మునిగిపోకూడదు పడిపోకూడదు నిలబడి ఉండాలి స్థిరంగా ఉండాలి కంభం దానికి ఆధార శక్తి పేరే కోర్మం కోర్మము ఆధార శక్తి కోర్మ శబ్దం ఇట్ స్టాండ్స్ ఫర్ ఆధార శక్తి ద బేసిక్ స్టెబిలిటీ విత్ ఇన్ ది మైండ్ దట్ ఈస్ ది కోర్మ ఆ స్థైర్యం ఉండాలి ఫోకస్ ఉండాలి అది ఉన్నప్పుడు మీరు సాధన చేయగలుగుతారు కాబట్టి కోర్మం అనే ఆధార శక్తి తోటి మీరు కనుక సంయమము కోర్మము ఇట్ స్టాండ్స్ ఫర్ సంయమ ఉపసంహారానికి స్టాండ్స్ ఫర్ సో ఆధార శక్తి అంటే ఏమిటి అన్ని భోగవాసనలన్నింటిది దూరం చేసేసి స్థిరంగా నిలబడి అప్పుడు జపాదికం చేస్తే అప్పుడు మొట్టమొదట ఫ్రస్ట్రేషన్ వస్తుంది యూ షుడ్ ఓవర్కమ్ దాట్ తర్వాత మనస్సులో ఎప్పుడో కొన్ని డికేజ్ క్రితం దాకా దాగి ఉన్న ఆ స్మృతులు అవన్నీ బయటకు ఆ విషం కింద బయటకు ఎప్పుడో చిన్నప్పుడు జరిగిన సుఖ దుఃఖాలన్నీ కూడా బయటకు అవన్నీ గుర్తుకొస్తాయి మామూలుగా మీ హడావిల్లో మీరుంటే అవేం గుర్తుకురావు ఈ జపం చేయడం ప్రారంభించే అవన్నీ గుర్తుకొస్తాయి సో చిన్నప్పుడు వాడు ఎవడో ఇలా అన్నాడు వీటితో ఇలాంటి హై స్కూల్ డేసు కాలేజీ డేసు గుర్తుకొస్తాయి ఇందుకు వచ్చి భోజనం చేసేసి ఈ కబుర్లో ఆ కబుర్లో చెప్పి ఫ్రెండ్స్ కలిసి టీవీ చూసి పడుకుండా నిరిపోయారు అనుకోండి ఇవన్నీ ఎప్పుడు గుర్తుకొస్తాయి అవే గుర్తుకురావు ఆ రోజు బాగా బలంగా ఉంటుంది జపం చేయడం ప్రారంభించినప్పుడు ఇవన్నీ గుర్తుకొస్తాయి అంకాషస్ అని అంటూ ఉంటాం ఫ్రాయిడ్ వీడు సో అవి కూడా కొంతమంది మహాత్ముడు ఒప్పుకోరు ఉంటే అన్కాన్షియస్ అన్కాన్షియస్ అని ఒప్పుకోడు ఓ మహాత్ముడు అన్నారు ఈ అన్కాన్షియస్ నువ్వు వంటనవే ప్రాయిడ్ అన్నాడు కాబట్టి నువ్వు వంటనవు బానే ఉంది అది తెలివిగా ఉన్నప్పుడు వస్తుందా నిద్రపోయినప్పుడు వస్తుందా తెలివిగా ఉన్నప్పుడే వస్తుంది మరి ఇంకా అన్కాన్షియస్ అంతా ఎవరికి ఇంకా అంటే అని ఒక ఆయన అలా వ్యాఖ్యలు చేశాడు దాన్ని పట్ ఎవర్ ఉంటే ఉందనివ్వండి లెట్ దేర్ బి అన్కాన్షియస్ ఇట్ కమ్స్ అవుట్ అండ్ రెండు డీస్ థింగ్స్ కమ్అవుట్ దే విల్ గో వేక్ అలా లోపల నుంచి వచ్చేప్పుడు పోవడం కోసమే వస్తాయి బై గోయింగ్ దేక్ అమౌంట్ ఆర్ టు గోవే వేక్ అమ్మౌట్ ఆ టైంలో వీడు నిలదొక్కుకోవాలి ఆ టైంలో నిలదొక్కుని జపం మానేయకుండా కంటిన్యూ చేయాలి అందుకోసమే పెద్దలు డిసైడ్ చేశారంటే వీడు మానేసేస్తాడు ఆ ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక మానేస్తాడని ఓ కండిషన్ పెట్టారు నువ్వు సంధ్యావందనం మానేయకూడదు అని కండిషన్ పెట్టావు మానేయకుండానే చేయాల్సిందే అని వీడు ఆ ఫోర్స్ ఆఫ్ విధి తోటి మానేయకుండా ఉంటాడు అయినా మానేస్తాడు వీడు అందుకోసం సంధ్యావందనం అయితే కానీ భోజనం చేయద్దని భోజనానికి దానికి మూడి పెట్టాను భోజనం మానేయడు కదా భోజనానికి దానికి మూడి ఆ సంస్కారం పడిపోతుంది సో మా అమ్మగారి దగ్గర మా ఆటలు వస్తుంది భోజనం పెట్టు ఫస్ట్ సినిమా చూసొచ్చి అమ్మా ఆటలు వస్తుంది భోజనం పెట్టు అంటే నేను వడ్డించేస్తాను మళ్ళీ నీ సంవందనం అయిపోతే వడ్డించేస్తాను అప్పుడు వెళ్ళి కాలు చేతులు కొడుకుని మొహాన్ని కొంచెం విభూతి విభూతి పెడితే సంజ్యావందనానికి చిహ్నం అది పెట్టేసి కొంచెము నీళ్లు తీసుకెళ్లి ఏదో ఆచమ్ ఇదే అర్జపదం చేసి సంజ్యావనానికి వచ్చాయి భోజనం పెట్టి ఇప్పుడు అదేమిటో మీరు చేస్తే నువ్వు చేసావు అప్పుడే భోజనం అది చేస్తావు ఏమిటి అర్గ్యప్రదాన రకాలు చేసావా ఏమిటి అవును రాత్రి బదిద్ది అర్గ్య ప్రధానం కావాలి ఇచ్చేవి పెట్టు భోజనం పెట్టినా చెల్సింది మొత్తానికి కనెక్షన్ ఉంటుంది అసలు మానేయలే ఒప్పుకోరు ఏదో కొంత విభూతి పాని ఓ ఆచమనం రెండు మూడు ఆచమనాలు చేస్తే అవి నడిపించాం ఆ కనెక్షన్ మెయింటైన్ అవుతుంది సో దట్ నెక్స్ట్ డే అట్లీస్ట్ ఇది కంటిన్యూ ఈవేళ సంధ్యావందరం మానేశాడు అనుకోండి ఏదో అడావిడిలో ఉండే నిన్న మానేసాం కాబట్టి ఈవేళ మానేశాం ఎక్సర్సైజ్ మానేయాల్సి వస్తే పూర్తిగా మానేయకూడదు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 ఎందుకంటే ఉపసంహారం అన్నీ చేసేస్తే ఇంకేం మిగిలింది జీవితంలో అని అంటారు లౌకికులు అది తెలియదు కాబట్టి అలా అంట ఉపసంహారం చేసేస్తే ఏది మిగిలిందంటే అంత మిగులుతుంది సర్వము ఆత్మయందే మిగులుతుంది ఉపసంహారం చేయకుండా భోగాలు వెంట పడితే మిగిలిది గూడిదే రోగాలు భోగే రోగ అనారోగ్యం రోగం మానసిక అనారోగ్యం దేహ అనారోగ్యం అన్ని దోషాలే మిగులుతాయి మహా దుఃఖాన్ని అనుభవించాలి వన్ హ్యాడ్ పే పే ఎ వెరీ హెవీ ప్రైజ్ భోగాలకి వెరీ హెవీ ప్రైజ్ పే చేయాల్సి ఉంటుంది నిరంతరంగా పెర్ఫ్యూమ్స్ వాడిన వాడు ఆస్మాటిక్ ప్రాబ్లం ఫేస్ చేస్తుంది సో భోగ ఈ లంగ్స్ లంగ్స్ ని పరమేశ్వరుడు ఆక్సిజన్ కోసం సృష్టించాడు కాని పెర్ఫ్యూమ్స్ కోసం సృష్టించలేదు సిగరెట్ల కోసం సృష్టించలేదు కాబట్టి దే హ్యావ్ టు పే వెరీ హెవీ ప్రైస్ వెరీ బ్యాడ్ ప్రైస్ పే చేయాల్సి ఉంటుంది సో కనుక వన్ హ్యాస్ టు బీ కాన్షియస్ కనుక విత్డ్రా చేసి చక్కగా ఆ ధ్యానం చేసుకున్నట్లయితే మెడిటేషన్ విట్స్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ వన్ సెల్ఫ్ గ్రోత్ మనసు గ్రో అవుతుంది మనస్సు హల్కా అవుతుంది తేలిక బరువు తగ్గుతుంది సంసారం యొక్క బరువు తగ్గుతుంది భోగవాసనం బరువు ఆ బరువు తగ్గుతుంది ఆ శాంతంగా ఉంటుంది ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని మోక్షాన్ని పొందుతాడు స్థితప్రతిదైపోతాడు అదే అమృత అమృతం అల్టిమేట్ గా అమృతం ఉదయిస్తుంది మధ్యలో ధన్వంతుడు కూడా వస్తాడు అంటే ఆరోగ్యంగా ఉంటాడని అర్థం ధన్వంతరు వస్తాడంటే ఒక కలసం పుట్టుకొని వస్తాడని అలా వర్ణిస్తారు అంటే ఆరోగ్య దేవత వీడికి అధ్యయనం అయిపోతుంది ఆరోగ్య దేవత యొక్క ఆశీర్వచనం ఆరోగ్య దేవత అంటే వెళ్ళి వీళ్ళు మేరీ మాతా అదో అదో అంటారు ఇదో సో ఆ ఆరోగ్య దేవత ఆరోగ్య దేవత సూర్య భగవాన్ ఏమనండి సో అది వీడికి లభిస్తుంది తర్వాత లక్ష్మి వస్తుంది లక్ష్మి అంటే ఏంటండి సంపద సంపద వస్తుందండి మీరు భోగవాసనల్ని కట్టి పెడితే ఏమొస్తుంది ధనశ్యామ్ దాస్ ఏమొచ్చింది సంపద ఎందుకని భోగవాసనల్ని కట్టి పెట్టాడు కాదు గారికి ఏమొచ్చింది సంపద ఎందుకని భోగవాసనల్ని ధరికి రానివ్వరు కాదు భోగపరాయణులకి ఏమీ వస్తుంది ఈ రోగాలు వస్తాయి తర్వాత అల్టిమేట్ గా దేవ విల్ బీ ఇన్ ట్రబుల్ ఇతను అజిత్ అజీన్ ప్రేమ్జీ అని ఉన్నాడు విప్రోకి హెడ్ ఎంత నిష్టగా ఉంటాడు మనిషి ఎక్కడా భోగం అనేది ఉండదు చాలా గొప్ప మహాత్ గొప్ప వ్యక్తి బిజినెస్ మ్యాన్ అయినా కూడా అలా ఉండాలి కానీ భోగపరాయణలు అయితే ఏం సాధించగలుగుతారు జీవితంలో ఏమీ సాధించలేదు ఈవన్న ఐ ఇంట్రెస్ట్ ఈవెన్ నారాయణ మూర్తి ఈజ్ ఆల్సో ఏ వెరీ వెరీ గ్రేట్ కర్స్టాన్ అని అనిల్ అంబానీ రాసిన ఆర్టికల్ చూస్తే ఆశ్చర్యం విషయం ఇలాంటి మాటలన్నీ రాశాడు దాంట్లో కాబట్టి భోగ పరాయణత్వం ఎవరికి కూడా శోభన వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ చాలా బాగా తర్వాత ఈ మధ్య నేను రామ్ కో చైర్మన్ అని కలిసా రామ్కో అనే ఒక పెద్ద ఇండస్ట్రీ వాళ్ళు చాలా పెద్దవాళ్ళు వాళ్ళు వాళ్లకు ఉన్న సిమెంట్ స్పిన్నింగ్ మిల్స్ ఎనిమిది ఉన్నాయి వాళ్ళు ఎనిమిది స్పిన్ని ఎనిమిది నాట్ వన్ టూ సిమెంట్ మిల్స్ అరడోదనం ఆర్థిక రేపులో ఆరడదనం కంప్యూటర్ సిస్టమ్స్ ఉన్నది వాళ్ళు వాళ్ళ లో యూనిట్ ఉంది మద్రాసులో ఉంది అమెరికాలో ఉంది ఎక్కడ పడితే వెరీ బిగ్ పీపుల్ దాని చైర్మన్ ఈజ్ ది సింగిల్ హ్యాండెడ్ గా రన్ చేస్తూ ఉంటాడు ఆయన కుమారుడు వాళ్ళు ఇప్పుడు ట్రైన్ అవుతున్నారు ఆయన రన్ చేస్తూ ఉంటాడు రామసుబ్రహ్మణ్యం గారు ఆయన పేరు ఆయన పొద్దున్న ఐదున్నరకి నేను ఐ డు నాట్ కోర్ట్ విత్ పీపుల్ నాకెందుకండి నేను సంబంధించి నేను అంత పెద్దవాళ్ళతో మనకేం పని ఆ ఐదున్నరకి నన్ను మామూలుగా అడిగారు స్వామికి మీరు వాకింగ్ చేస్తారా అని అవును చేస్తూ ఉంటాను ఎన్నింటికంటే ఫైవ్ సో నేను నా వాకింగ్ ఎలా ఉంటుందంటే నేను ఐదు సూర్య నమస్కారే మీకు వస్తా వాకింగ్ రోడ్డే అక్కర్లా సూర్య నమస్కారం చేస్తే వాకింగ్ కంటే కూడా పవర్ఫుల్ గా ఉంటుంది వాట్ సో నేను ఈరోజు చేద్దాం అనుకుంటే ఆయన తయారయ్యారు ఫైవ్ థర్టీ స్వామీజీ వాకింగ్కి మీరు మీతో వద్దామని నేను వచ్చానండి అయ్యో మంచివారే మీ ఇట్ ఈజ్ ఆల్ డేర్ ప్లేస్ దేర్ అక్కడ గెస్ట్ని ప్లీజ్ గో హ్యాడీ సో ఐ అండర్స్టాండ్ హీ వాజ్ వాకింగ్ విత్ మీ ఫర్ ఫోర్ డేస్ త్రీ డేస్ ఫోర్త్ డే కుదరలేదు నాకు కుదరలేదు ఆయన పాపం హీరోస్ రండి అండ్ ఇండోస్ త్రీ డేస్ ఐ అండర్స్టూడ్ హీరో ఈజ్ అ వెరీ డివోటెడ్ పర్సన్ చాలా సింపుల్ లైఫ్ కాబట్టి లక్ష్మి వస్తుందండి దట్ ఈజ్ వాట్ ఐ కాబట్టి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా వస్తుంది భోగపరాయణకి ఏమొస్తుంది లక్ష్మి వచ్చిందో మాలిందో రోగం అయితే వస్తుంది ఖాయంగా రోగం ఖాయంగా వస్తుంది ఈ అపోలో మొదలైన హాస్పిటల్స్ భోగపరాయణల కోసం పెట్టుకోలేని కాబట్టి ఇవన్నీ వస్తాయి ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే కోర్మావతారాన్ని స్మరింప దేశ విచేత సో కోర్మావతారం ఫుల్గా ఉంది ఇంకొక పాయింట్ చెప్తే కోర్మావతారం పూర్తవుతుంది కోర్మము అంటే తాబేలు అది మట్టిలోనూ నేళ్లలోనూ ఉంటుంది అయినా పవిత్రంగా ఉంటుంది కాబట్టి దీనికోసం ఏ స్థితిలో ఉన్నా కూడా కక్ష్యపము దాని పేరు కచ్చపం కచ్చే వస్తతే అనేదో దాని పేరు గుర్తు ఎటిమాలజీ గుర్తు రావట్లేదు మాలిన్యంలో ఉన్నా కూడా పవిత్రంగా ఉంది సో మీరు దీనికోసం ఋషి దేశం లేకపోతే ఉత్తర కాశీ వెళ్ళిపోలేదు ఎక్కడుంటే మీరు ఇంత పని చేయొచ్చు దట్ ఈజ్ అనదర్ పాయింట్ దెన్ వన్ మోర్ పాయింట్ మీరు తాతేలు యొక్క సైకాలజీ ఎలా ఉంటుందంటే దానికో సైకాలజీ ఉంటుంది కదండి దాన్ని అటాక్ మీరు దాన్ని అటాక్ చేశారనుకోండి అది విచిత్ర దానికి ఒక థ్రెట్ అనిపించినప్పుడు విత్డ్రా చేస్తుంది కదా కాబోలు ఏం చేస్తుందంటే ఫుల్గా విత్డ్రా చేస్తుంది సర్వశ ఎట్ వన్ టైమ్ ఆల్ ఆర్ విత్ అండ్ అనదర్ ఆక్స్పెక్ట్ ఏమిటంటే అది అది పరిగెత్తి పారిపోదు అటాక్ చేయదు డజంట్ అటాక్ ఇట్ డస్ నాట్ రన్ అవే ఇట్ విత్ అది గొప్పతనం కాబట్టి గృహస్థు నేను ఇల్లు విడిచిపెట్టి సన్యాసం చేసేస్తానని అనక్కర్లా ఇంట్లో ఉండి చేయొచ్చు లేదా ఇంకా వాళ్ళ మీద ధూ ధూములాడక్కర్లా యూ నీడ్ నాట్ అటాక్ ది పీపుల్ ఆఫ్ ది హౌస్ యూ నీడ్ నాట్ రన్ అవే ఫ్రమ్ ది హోమ్ యూ కెన్ స్టే హోమ్ డోంట్ అటాక్ డోంట్ రన్ అవే బీ లైక్ కోర్ మా సమాచారం అక్కడిక మొత్తం ఆ దృష్టాంతం చుట్టూ ఉండే సమాచారం అంతా వచ్చేసింది దీన్ని ఇంద్రియానీంద్రియార్హారణం చూసారా దీన్ని యోగశాస్త్రంలో ప్రత్యాహారము అని అంటారు ఆ పదం కూడా సంహరతే అంటే ప్రతి ఆహరతే సంహరతే ప్రతి ఆ వచ్చినప్పుడు రాదు అందులో గ్రామర్ అలాంటి ఆ పదం అలాంటిది ప్రత్యాహారము అన్నా ఉపసంహారము ఉన్నా కాబట్టి సో దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్ అల్టిమేట్ గా ఏమవుతుందంటే ఈ ప్రత్యాహారము చేసి భోగవాసనలను నిరాకరించిన మహాత్ముడు ఎవడైతే స్థితప్రజ్ఞ ఉంటాడో వాడు తెలివిగా ఉన్నా సమాధే నిద్రపోయినా సమాధే కలదంటున్నా సమాధే ఇంక వాడి జీవితమే ఒక సమాధి ఎందుకంటే మనస్సు ప్రసన్నమైపోతుంది కామైపోతుంది ఎందుకంటే మనస్సు అలజడిగా ఉందంటారు ఎవరితో తెలిసినా అలజడి భోగవాసనల్ని బట్టి వచ్చి అలజడే యూ హెవ్ డిజైర్స్ అండ్ యూ హెవ్ ఫియర్స్ అండ్ సో టెన్షన్ స్ట్రెస్ ఇవన్నీ పెరిగిపోతాయి భోగవాసనల్ని బట్టి అలజడి వస్తుంది ఇంక వేరే అలజడేమీ లేదు మనస్సుకి కాబట్టి కారు కొనాలని మీరు డెసిషన్ తీసుకుని చూడండి మనస్సు ఎలా ఉంటుందో సపోజ్ యూ డిసైడ్ టుడే లెట్ మీ పర్చేజే కార్ కొన్ని మీరు వద్దులండి నేను ఆశ్రమం ఇంత పకడ్బందీగా ఉంది లెటర్స్ హేవే కార్ సరెట్ కింద పార్కింగ్ ప్లేస్ ఉంది ఓ డ్రైవర్ ఏదో పెట్టుకోవచ్చు అని కారు కొనాలని నేను అనుకుంటే పాఠానికి లేట్ గానే వస్తాను లేకపోతే మిస్ చేయనే అవసరం ఇంకా పాఠం పాఠం దెబ్బతి పెట్టడం దెబ్బతింటుంది ఈ లెవెల్లో ఉండదు పాఠం కొంత సంసారం ప్రవేశిస్తుంది కాబట్టి ఉంటే దృష్టాంతం ఎందుకు చెప్పానంటే మనస్సులో అలజడి కామనల నుండి భయాల నుండి వస్తుంది ఇంక దీంట్లో కామనలేమున్నాయి భయాలే ఉన్నాయి పర్సన్ మైండ్ వీటి ప్రాణాయామం చేయట్లేదు ఏమో ప్రాణాయామం అక్కర్లేదు మహాత్ముడికి ప్రాణాయమే ఆవిడికి సాధకుడికి మహాత్ముడికి అక్కర్లా ఉదయం అభ్యాసం కోసం చేస్తే చేశారు అది వేరే సంగతి కానీ మనస్సును నియంత్రించడానికి ప్రాణాయామం ఒక స్థాయికి చేరిన అక్కర్లా అంత మనస్సు హల్కా అయిపోతుంది రాగద్వేషాలు బాగా తగ్గిపోతాయి చాలా కామ్ గా ఉంటుంది మనస్సు అటువంటి స్థితి స్థిరప్రజ్ఞుడు అంటారు వాడు సమాధిలోకి వెళ్లకునా సమాధే ఎత్ర ఎత్ర మనోయాతి తత్ర సమాధయ దేహాభిమానే గలితే విజ్ఞాతే పరమాత్మని ఎత్ర ఎత్ర మనోయాతి తత్ర సమాధయ ఇది మొత్తం శ్లోకం దేహాభిమానము తొలగిపోయి ఎందుకంటే బోధవాసన లేకపోతే దేహాభిమానం తగ్గిపోతుంది విజ్ఞాతే పరమాత్మని ఆ పరమాత్మ ఆత్మ తన స్వరూపభూతమైన పరమా ఆత్మని తెలుసుకున్నవాడు వాడు మనస్సు ఎక్కడున్నా సమాధే మనుషులతో మాట్లాడుతున్నా సమాధే పుస్తకం చూస్తున్నా సమాధే ఏం చేస్తున్నా సమాధి అస్థితి ఇప్పుడు భాష్యం చూడండి సమ్యక్ ఉపసంహరతే చది సంగతి సో చక్కగా పూర్తిగా ఉప చేయాలి సంహరతే సమ్యక్ ఉపసంహరత చక్కగా అంటే ఫుల్ గా కంప్లీట్ గా సంహారం చేయాలి అయం అయం అంటే ఈతడు అంటే ఈ సాధకుడు సాధనావస్థలో ఉంటే సాధకుడు స్థితిని చేరుకున్నవాడు గుణాత్ముడు జ్ఞాననిష్టాయా ప్రవృత్తోతి ఈ శ్లోకాల్లో కొన్ని సాధ్యనిష్టకి చెప్పారు కొన్ని సాధన నిష్టకి చెప్పారు అలా కూడా విడతీశారు ఇక్కడ భాష్యకారులు దీన్ని సాధన నిష్టలో పారేస్తున్నారు ఈ రకమైన సాధన సాధకుడికి కావాలి కానీ మహాత్ములు పొందే స్థితి వాళ్ళకి ప్రత్యేకంగా పరిగెట్టుకుని ఏం చేయక్కర్లా కానీ సాధకుడికి అవసరం కాబట్టి జ్ఞాననిష్ట ఎందు అంటే ఆత్మస్వరూపమును విచారము చేయుట ఎందు ముందుకు సాగిపోవచ్చున్న ప్రవృత్త అంటే ఆ పనిలో నిమగ్నుడై ఉన్నాడు అంటే దాంట్లో ముందుకు అడుగు వేస్తున్నాడు అని అర్థం ప్రవృత్త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 గుణిన్ లో ఉన్నట్టుగా కాదు హరిహిలాగా హరిహి అన్నప్పుడు కూడా శీలార్థమే హరణశీల హరణశీల హరిహి అంటే హరి ఒక ఆయన కూర్చుని ఉంటాడని కాదు ఆ పరమేశ్వరుణ్ణి మీరు స్మరిస్తే మీ మనస్సులో ఉండే దోషాలు అవతలకి పోతాయి అందుకోసం ఆయనకి హరిహి అని పేరు వచ్చింది సో అలాగా యతిహియనశీలహ అంటే సాధనా మార్గంలో ఉన్నవాడు కొంత ప్రయత్నం చేయాల్సి ఉంటుంది ప్రయత్నం ఎందుకు చేయాలి ఎందుకంటే అది కొంచెం బ్యాక్ అండ్ ఫోర్త్ ఉంటుంది కొంచెం ముందుకు కడిగేస్తే వెనక్కి జారుతారు అప్పుడే సాధన అవుతుంది ప్రయత్నం చేయాలి ఊరికేలా స్మూత్ గా వెళ్ళిపోతూ ఉంటే ఇంకా ప్రయత్నమే ఉంటుంది ప్రయత్నం అక్కర్లేదు ఏం డౌన్ స్లోప్ కాదు కదా అప్ స్లోప్ గో అప్ స్లోప్ మీరు కిందకి పంపించాలనుకోండి ఎంత ప్రయత్నం చేయాలి ఏమక్కర్లా పంప్ ఏమైనా పెట్టాలా కిందకి పంపించడానికి అక్కర్లా పారపొస్తే కిందకి పోతాయి పైకి పంపించాలంటే ఏం చేయాలి పంపు పెట్టి తోడాలి దాన్నే ప్రయత్నము అంటే సో ఇక్కడ కూడా ఆ మనస్సు ఎడల అలా చేయాలి మనస్సు క్రింది విషయ భోగాలంటే క్రింది ఉంటాయి క్రింద స్థితి అధస్థితి అటువైపు పారిపోతూ ఉంటుంది మనస్సు అటువంటి మనస్సుని కట్టేసి పై స్థితికి తీసుకెళ్లాలి అంటే దాని సోర్సు వైపుకు తీసుకెళ్లాలి సంసారం వైపుకి వెళ్ళిపోతున్న మనస్సుని ఆత్మస్వరూపం వైపుకి తీసుకెళ్లాలి దానికోసం పంపు పెట్టి తోడాలి దాని పేరే సాధన అందుకోసం యతిహేనే పదాన్ని ప్రయోగించారు కంగాని వాశ అది అక్కడున్న పదం దానికి వివరణ యథా భయానీ అంగాన్ని ఉపసంహరతి అది దృష్టాంతానికి వివరణ యథా ఎలాగైతే ఇవా ఉంది కదా అజేత యథ కోర్మము అది ఎప్పుడు ఉపసంహారం చేస్తుంది థ్రెక్ట్ థ్రెక్ట్ ఉండాలి అది వెళ్తూ ఉంటుంది ఇలా ఇలా వెళ్తూ ఉంటుంది థ్రెక్ట్ ఏదైనా వచ్చిందనుకోండి ఉపసంహారం చేస్తుంది అదే చెప్తున్నారు భయా భయము వలన ఉపసంహారం మనం భయం వల్ల ఉపసంహారం చేయక్కడే దృష్టాంతంలో అలా చెప్పారు అలాగే మీరు అది కూడా అన్వయిస్తానంటే ఈ సంసారము అనే భయం వల్ల అమ్మోయ్ ఈ సంసారంలో పడిపోయా ఉంటే నాశనం అయిపోతాం వద్దు మనకి అని విధులు అయితే అలా భయపడు అలాంటి భయం మంచి భయం ఉంది సంసార భయం సంసారానికి భయపడాలండి భోగం ముందుకొస్తే రోగ భయం కలగాలి భోగే రోగ భయం సాధన నుంచి చ్యుతుడనైపోతానేమోనండి భయం జారిపోతానేమోనని భయం అచ్యుత పేరు దేవుడికి అచ్యుత పేరు అంటే దేవుడు జారిపోనివాడు ఏమిటండి దేవ జారిపోని వాడిని వేరే చెప్పాలా మహారాజు గారి దగ్గర సేవకులు ఉంటారు అని వేరే చెప్పాలండి మహారాజు గారికి పరిచారకులు ఉంటారు అని చెప్పాలండి చెప్పక్కర్గా మహారాజు అంటేనే పరిచారకులు ఉంటారు అలాగే దేవుడికి జారిపోడు అని వేరే చెప్పాలా జారిపోయిన వాడు దేవుడు ఎందుకు అవుతాడు జారిపోడు అచ్యుతుడే కానీ చెప్తా ఎందుకంటే నేను జారిపోకూడదు అని విష్ణు సహస్రనామాలు అన్ని విష్ణువు కాదు కొన్ని విష్ణువు కోసం లక్ష్మీపతి అంటే విష్ణువు కోసం అచ్యుత అంటే నా కోసం మన కోసం కొన్ని నామాలు దయామయ అంటే ఏమిటో ఆయన దయా ఏం చేసుకుంటాడు లక్ష్మీదేవికి ఇస్తాడా ఏమన్నా నా కోసం ఈ స్పందన కాబట్టి సహస్రనామాలు దేవుడి కోసమే అనుకున్నారు దేవుడి పేర్లే ఇద వాటిల్లో అలాగే అలంకార ప్రియ కూడా ఇందాక నేను నా కోసం ఇప్పుడు మృష్టాన్న ప్రియా అనుకుంటుంది లేదా అసలు రావాలో ఈ మృష్టాన్న ప్రియ అంటే ఆవిడ కోసం కాదు పేరు అది నా కోసం ఆ మృష్టాన్న ఆవిడ నైవేద్యం పెట్టి మనం సో అలా అన్ని నామాలు ఈ పైన మీరు నామాలు చదివేప్పుడు ఈ ప్రిన్సిపుల్ మనసులో పెట్టుకుని చదవండి ఏమిటి దేవుడికి వర్తించేవి ఏమిటి మనకి వర్తించి అచ్యుత అంటే జారిపోని అలా జారిపోకూడదు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 నేను ఐ డు నాట్ ఎంకరేజ్ డ్యాన్స్ అండ్ ఆల్ డ్యా డాన్స్ అంటూ ఉంటాను కల్చర్ అని డ్యాన్స్ అని చాలా మంది ఏం చేస్తారంటే తప్పేమీ కాదు నేను తక్కువ ఒప్పు మాట నేను ఎత్తట్లేదు ఏదో కూచిపూడని భరతనాట్యం అని కథకళ్ళని ఏదో డ్యాన్స్ లో ప్రవేశిస్తాను ఈ అమ్మాయిదో ఇంజనీరింగో లేకపోతే మెడిసిన్ చదువుతూ ఉంటుంది అయితే టెన్త్ క్లాస్లో ఇంటర్మీడియట్ డ్యా యువనంలో ఉంటప్పుడు కొంచెం కాళ్ళు చేతులు బలంగా ఉంటాయి మోకాశం ఉండవు కాబట్టి డ్యాన్స్ చేయాలనుకుంటే చెయ్యొచ్చు ముప్పై ఏళ్ళు వచ్చిన తర్వాత డ్యాన్స్ చేయొద్దని ఎవరో చెప్పక్కలది వాళ్ళే మానేస్తారు కానీ అంతవరకు వాళ్ళకు అది కొత్త రదుస్తుంది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే ఎంకరేజ్ చేస్తారు నేనేమంటానంటే నేను నానిచ్చిన సలహా ఇలాగంటే దృష్టి మన దగ్గర చదువుతున్న విద్యార్థులైతే మనం సలహా ఇస్తాం చూపిస్తాం ఆ సందర్భాన్ని నేనేమంటానంటే ఎందుకలా డా డ్యాన్సు సంగీతం నేర్చుకుని ఇస్తారు సంగీతం ఉంటే అది పరిస్థితి పేరు డ్యాన్స్ ఎందుకంటే మీరు డ్యాన్స్ నేర్చుకున్నారనుకోండి ఇక్కడ ఏం చేస్తారు తర్వాత ఏం చేస్తారు అరంగేట్రం చేయాలి ఇంకేం చేస్తారు డాన్స్ నేర్చుకున్న తర్వాత అరంగేట్రం చేయను కుదరదు అరంగేట్రం చేస్తారు కళ అంటారు దానికి కళని పేరు పెడతారు ఆ కళాకారుడు అంటారు కళాకారుడు కళని పోషించాలంటారు కళ కళ చాలా గొప్పది అంటారు కళపోషం కళ అంటారు ఇలాంటి చాలా డైలాగ్ నుండి మొదలెడతారు దాని చుట్టూ పెద్ద సిస్టమ్ డెవలప్ చేస్తారు ఐ హ్యావ్ ఎ ఫీలింగ్ దట్ ఆల్ దిస్ ఈజ్ అవాయిడబుల్ అన్నెసరీ ఎస్పెషల్లీ యంగ్ గర్ల్స్ ఉంటారు వాళ్ళని దీంట్లో పుష్ చేస్తే లేదా వాళ్ళందరూ వాళ్ళు వెళ్లడమో లేదా మనం పుష్ చేయడమో చేస్తే వాళ్ళ ఎత్తు మీద మనం ఒక బరువు పెడుతున్నాము వాళ్ళు దే మే హ్యావ్ టు పే ప్రైస్ ఫర్ ఆల్ దీస్ అని చేత డ్యాన్స్ వద్దే వద్దు ఎందుకు డాన్స్ హాయిగా సంగీతం మీరు పాడుతుంది ఇబ్బంది లేని సమాచారం సంగీతం డాన్స్ ఈజ్ ఏ ప్రాబ్లమ్ అని నేను అంటూ ఉంటాను దిస్ ఈజ్ హౌ ఎందుకంటే ఇట్ సమ్హౌ కెన్స్ టు పుష్ ది పర్సన్ ఇన్ రాంగ్ వాల్యూస్ ఇష్టం రాంగ్ మేబీ అంత సమ్ అవాయిడబుల్ అండ్ అన్నెసరీ వాల్యూస్ కొన్ని ప్రవేశిస్తారు ఐ కెన్ తర్వాత సన్యాసులు ఎస్పెషల్లీ కమ్స్ టు సన్యాసిస్ వీళ్లు వెళ్లి డ్యాన్స్ ప్రోగ్రాం ఇనాగ్రేట్ చేయటం అరంగేట్రాల్లో ఆశీర్వచనం చేయటం ఎందుకు వీడికి అరంగేట సన్యాసికి అరంగేట్ర ఉందండి నానా అర్థం ఉందండి అరంగేట్ర కూడా ఏదో చిన్నపిల్లలు సంస్కృతం డ్రామా వేస్తున్నారంటే పోనీ వెళ్ళి చూసి రావచ్చుగానే ఈ అరంగేట్రాలు డాన్సులు శోభానాయుడు ఇవన్నీ ఎందుకు ఇవన్నీ కానీ సన్యాసం కనవసరం గృహస్థులు కళాపోషణం ఏమైనా ఉంటే వాళ్ళకి కానీ సన్యాసులకు అనవసరం నా దృఢ విశ్వాసం అంచేతనే నేను ఆ అవార్డ్ ఆలోచిస్తుంది ఇది ఇండియాలో సమస్య ఉండదు ఇండియాలో ఇలాంటి పిచ్చి తక్కువ ఇది ఎక్కడ వస్తుందంటే అమెరికాలో వస్తుంది ఇప్పుడు తానా నడుస్తోంది తానా అంటే ఇది పూజి పూడితో ప్రారంభం తానా ఇట్ స్టార్ట్స్ విత్ దాట్ సపోజ్ టు బి సెక్టర్ చాలా పవిత్రమైనదిగా చెప్తారు ఎందుకంటే సినిమా పాటలు నల్లాయి పాటలు పాడేవాడికి మరి ఇదే పవిత్రం పాప పార్టీ డ్యాన్స్ చేసేవాడికి మరి ఇదే కల్చర్ దాంట్లోకి సన్యాసు ఎందుకండి అనవసరం చానా ఇన్విటేషన్ ఐ రిఫ్యూజ్ ఎందుకంటే ఇలాగే ఉంటుందని నాకు ఒక ఊహ కలిగి నేను రిఫ్యూజ్ చేశాను ఆ తర్వాత వాళ్ళు మనకు తెలవడం మానేశారు ఇంకెవరినైనా ఇంకో సన్యాసం ఎవరినైనా రికమెండ్ చేస్తారా మీరని అడిగారు నేను నేను ఎవరిని రికమెండ్ చేయను చెప్పాను So, so, better to avoid some of these things. సో బెటర్ టు అవాయిడ్ దీస్ జ్ఞాననిష్ట ఇంద్రియాన్ని ఇంద్రియార్థే సర్వ విషయ్య ఉపసంహారతే అన్ని విషయాల నుంచి ఉపసంహారం చేయటమే యూ హవ్ నథింగ్ డు ఇ వర్ల్డ్ వరల్డ్ ఇస్ మిథ్య ఆ లెవెల్లో దాన్ని సాధన చేస్తే యూ గెయిన్ ఇట్ అంతేగాని థోడా thoda థోడా ఉధర్ అంటే అది ఇట్ ఓట్ వర్క్ లైక్ దాట్ అది తస్య ప్రజ్ఞాప్రతిష్ఠిత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 స్థితప్రజ్ఞత్వం అంటే ఎక్కడుంది ప్రజ్ఞ మార్కెట్లో ఉందా హృదయంలో ఉందా హృదయంలో ఉందా కాబట్టి మీరు మార్కెట్లో తిరిగాడుకుంటే హృదయంలో స్థిత స్థిరత్వం ఎక్కడి నుంచి వస్తుంది మీకు స్థిరప్రజ్ఞుడు అవ్వాలంటే మీరు మార్కెట్ ప్లేస్ లోకి వెళ్ళడం సంసారం అనే మార్కెట్ ప్లేస్ వెళ్ళడం మానేసి హృదయము ఆ అమృత నిలిచి ఉండాలి కాబట్టి స్థితప్రజ్ఞ నివృత్తి మూల అది ఒక సిద్ధాంతం అది నివృత్తి పరాయణుడుగా ఉంటాడు స్థితప్రజ్ఞ అది నివృత్తి మూలక స్థిత ప్రజ్ఞత అది దాని లెక్కది అది ఇక్కడ బాగా బోధిస్తున్నారు ఈ ఇప్పుడు చెప్పిన శ్లోకమే కాకుండా తరువాతి శ్లోకం కూడా వినివర్తంతే అంటున్నారు నివృత్తి నివృత్తి ప్రధానమైనటువంటి స్థిత ప్రజ్ఞని ఇంట్రడ్యూస్ చేసేది వెరసను తరువాతి వెరసలోను ఆ తరువాతి వెరసలోను ఇట్ ఈజ్ ఫర్దర్ టేకన్ ఫార్వర్డ్ దానికి అవతారిక तक विषया अनाहरत आंद्रििया निवर्त कौ संह्रीय पूर्वपक्ष इथित प्रज्ञुड़े एंजे अं इंद्रियू कौले उपसंहार उ అయితే మన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో ఉన్న వాళ్ళందరూ స్థితప్రజ్ఞుడే ఆతుర ఆతుర అంటే రోగి రోగం వచ్చి మంత్రం పట్టేసిన వాడు వాడు స్థితప్రజ్ఞుడే ఎందుకంటే కోహంగా నీవ అదే కదా కావాల్సింది నీకు వాడు చేతులు వాళ్ళు కూడా కదపట్లేదు ట్యూబ్ల మధ్యలో కూర్చుడున్నాడు వాడు మంచినీళ్ళు తాగాలంటే ఓ ట్యూబ్ ఓపెన్ చేస్తాడు గాలి పేల్చడానికి ఇంకో ట్యూబ్ ఇవ ఇంకా స్థిత కాబట్టి ఇంకేముంది అదే ఉపసంహారం స్థితప్రజ్ఞతో కదా ఉపసంహ ఇంద్రియోపసంహారమే కాబట్టి అయం స్థితప్రజ్ఞ అనర్థ ఎందుకంటే స్థిత కోర్మస్థితి కూర్మోపసంహారము అదే కనుక స్థితప్రజ్ఞత అయ్యే పక్షంలో ఆతురస్యాపి కూర్మాన్ని ఇవ్వ సంహీయతే ఇంద్రియాన్ని నివర్త రోగ్రస్తుడి కూడా ఇంద్రియములన్నీ నివర్తమైపోతాయి అనాహరత విషయాన్ అనాహరత ఆహారం అంటే కంటికాహారం రూపం చివరికాహారం శబ్దం నాలుగక ఆహారం షడ్రసాలు ఇవి ఆహారం అంటే స్వీకరించటం వీటి విషయాల్ని వేటిని స్వీకరించట్లేదు ఆఖరికి సిగరెట్ కూడా మానేశారు సిగరెట్ తాగే ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో సిగరెట్లు మానేస్తారు అక్కడ తాగని కదా మానేస్తారు నాకు ఒక ఆయన తెలుసు ఆయన పొడుంపించి వారు పొడుంబాగా పీలుస్తూ ఉండేవారు పొడుంపు యోజనం శిష్టాచారం దోపించి పొడుపు యోజనం శిష్టాచారం ఎలా అవుతుంది పొగాకే కదా ఏదైనా పొగాకే నికుటీనే బ్లడ్ లోకి నికుటీన్ వెళ్ళడం అల్టిమేట్ గోల్ సిగరెట్ తాగితే ఏమిటవుతుంది బ్లడ్ లోకి నికుటిన్ పోతుంది పొడుం పీలుస్తే ఏమిటవుతుంది బ్లడ్ లోకి నికుటిన్ పోతుంది పాన్ మసాలా అదేదో అంటారో గుట్క అప్పుడు అదే అన్ని నికుటిన్ వేస్తే దుర్లవట్లేదు లిపిటెన్ తినేయడానికి పొగైతేనేమి పూడమైతేనేమి శిష్టాచారం అనేది పొరపాటు అని అది తప్పది ఏదో అలా వచ్చింది ఎందుకు వచ్చిందో వచ్చింది ఆయన పొడమి పిలిచి మంచివారు పాపం ఆయన పొడి పిలిచివారు పొడిని పిలుస్తుంటే ఆయనకి అనారోగ్యం చేసింది హార్ట్ ప్రాబ్లం ఏదో వచ్చింది ఉంటే పొగాకుని వాడుతుంటే హార్ట్ ప్రాబ్లం అన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి మొత్తానికి ఇంటెన్సివ్ కేర్ యూనిట్ నుంచి తప్పించుకోలేదు పొగాకు వెంట పడ్డవాడు అంటెన్సివ్ కేర్ యూనిట్లోకి పోవాల్సి అదేదో వస్తుంది వచ్చినప్పుడు గట్టిగా వస్తుంది దాంట్లో ఆయన్ని పది రోజులు పదిహేను రోజులు అట్టు పెట్టారు ఆ పొడిన డబ్బా ఇక్కడ ఎక్కడో పెట్టుకుంటారో అది తీసే అవుతున్న వారేశారు డాక్టర్ దానికి తీసే అవుతున్న వారేశారు ఇంకా పొడలేదు లేదు మంచం మీద పొడవునాడు చేతిలో పిల్లలు కదపడానికి లేదు తర్వాత పొడవు సప్లై చేయలేదు పదిహేను రోజుల తర్వాత పోయింది అలవాటు ఇంకా తర్వాత మానేశారు ఆ తర్వాత కలిసి వెళ్ళి పరిష్కారం చేసి ఆయనే చెప్పారు కూడా మానేసిన వాడు ఈ రోజు నా కోసమే వచ్చింది చాలా సౌఖ్యం కలిగింది పోడం అనేది అవతల పోయింది సో అనాహారతహ ఏమీ ఆహారం కూడా తీసుకోడు నోట్లో ఏమీ వేసుకోడు కంటితో ఏమీ చూడదు పెర్ఫ్యూమ్స్ ఉండవు ఏముండో అన్నీ ఉపసంహారం అయిపోయి ఉన్నాడు కాబట్టి వీడు స్థితప్రజ్ఞా అంటే నో ఎందువల్ల వీడు తిండి అయితే మానేశాడు కానీ తిండాలి వీలు లేక తిండి మీదుండే రాగం పోయిందా లేదు కాబట్టి వీడు స్థిరపడు కాదు అలాగే మిగతా కూడా ఎందుకంటే తద్విషయ రాగ ఆ భోగ వస్తువులకు సంబంధించినటువంటి అటాచ్మెంట్ ఇంటెన్స్ డిజైర్ పోలేదు హీస్ వెయిటింగ్ ఫర్ అన్ ఆపర్చునిటీ ఆతురస్య అలాగే అయ్యప్ప దీక్షలు ఉంటారు నలభై రోజులు వాళ్ళను కూడా మీరు దృష్టాంతంగా ఇవ్వచ్చు అసలు ఆయన శంకరులు ఆతురస్యా అన్నారు ఆతురుడు అంటే రోగిని దృష్టాంతంగా ఇచ్చారు అయ్యప్ప దీక్షా పరులను కూడా దీనికి దృష్టాంతంగా ఇవ్వచ్చు అయ్యప్ప ఎక్కడ సిమిలర్ దీక్షలు ఒక మంగళం రోజులు అంటే నలభై రోజులు వాళ్ళంత మహర్షులు అయిపోతారు కింద పడుకుంటారు స్నానం చేస్తారు సిగరెట్లు తాగరు ఇంకోటి తాగరు ఏమి తాగరు భోజనం చాలా మడిగా చేస్తారు చాలా పవిత్రంగా చేస్తారు కానీ నలభై రోజు వెళ్ళిపోయి ఆ బార్ల మీద పడిపోతారు పడిపోయి వీడేనా ఆ భక్తులు వీడేనా అనే ఆశ్చర్యం కలుగుతుంది అలా అయిపోతారు అందరూ అలా కాదు కొంతమంది అలా అవుతారు కాబట్టి అది స్థితప్రజ్ఞత కాదు అది స్థితప్రజ్ఞత కాదు అదొక ఇష్యూ సెటిల్ చేయాలి దట్ ఈస్ ద పాయింట్ విచ్ హెస్ టు బి సెటిల్డ్ ఇది ఉచియతే స కథం ఆ రాగాన్ని వెనక్కి లాగాలి ఇంద్రియాలని వెనక్కి లాగాలి దమం ఆ ఇంద్రియ భోగముల మీద ఉండే రాగాన్ని తీసి పారేయాలి అదే అలాగా అంటే నివృత్తి మూలక స్థిత చెప్తున్నారు చాలా మంచి శ్లోకం డిఫికల్ట్ వెర్ అంటే డిఫికల్ట్ అంటే సో మెనీ గుడ్ పాయింట్స్ సార్ ఇన్ వా డిఫికల్ట్ టు ఎక్స్ప్లెయిన్ నేను ఆర్డర్లీగా తెలుసుకోవటం డిఫికల్ట్ ఏంటాదు అందాము విషయాది నివర్త నిరాహారసేన రసవ్యం అక్కడ ఆపాను ఎందుకంటే అక్కడికి సెంటెన్స్ ఆఖరు రసోప్య పదం దృష్ట్వా నివర్త అది రెండో సెంటెన్స్ అందాము నిరాహార భోగములను స్వీకరించని దేన మానవునకు రసవర్జం రాగమును మినహాయించి విషయా భోగవస్తువులు వినివర్తన్ నివృత్తి అగుతున్నది వీడు దేహి అంటే మానవుడండి ఎటువంటి మానవుడు నిరాహారస్య ఏమి స్వీకరించటం లేదు తినటం లేదు చూడటం లేదు అగ్రానికి ఏమీ చేయట్లేదు అలా పడున్నాడు నిరాహారస్థ ఎందుకు పడున్నాడు అంటే ఏమో ఎందుకు పడున్నాడు ఏకాదశి కోసం కాబట్టి పడి ఉండొచ్చు రోజా రకంగా ఏమీ తీసుకోకుండా లేకపోతే ఐ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు చేరబట్టి పడి ఉండొచ్చు లేకపోతే ప్రభుత్వం వాళ్ళు అరెస్ట్ చేసి జైల్లో పెట్టినందు వల్ల పడి ఉండొచ్చు లేకపోతే వీడంతట వీడే మండల దీక్షను ఏదో దీక్ష ఒకటి ఈ దీక్ష తప్పితే ఆ దేవత దండం పట్టుకుని సంతరిస్తుందేమో అని భయం చేత పడుతుండొచ్చు కుచ్బీ హో నిరాహారస్థే దేహిం ఏమీ తీసుకోవట్లేదు ఆహారం అంటే తీసుకోవట్లేదు అంటే ఇంద్రియములతో భోగాలను వేటిని ఆస్వాదించట్లేదు అప్పుడు ఏమవుతుందండి విషయాహ వినివర్త ఇంద్రియ భోగాలు వెనక్కిపోతాయి వీటి తీసుకుంటేగా ముందుకు రావడానికి వెనక్కిపోతాయి నివృత్తి అయిపోయింది రసవర్జం రసం అంటే రాగం రాగము నివృత్తి అయిందా అహనం రసవర్జం ఎక్సెప్ట్ రాగా అంటే రాగా ఈజ్ నాట్ గా అప్పుడు స్థిరప్రంజు అయిపోతాడా అవిడ మరి రాగం కూడా పోవాలంటే ఏం చేయాలండి అస్స రసోపి అందాం అస్స వీనికి రసోపి రాగము కూడా పరం సర్వాతిశాయి అగు ఆత్మను దృష్ట్యా దర్శించి నివర్త తొలగిపోగును అంటే నివృత్తమగును మనం నివృత్తి గురించి మాట్లాడుతూ నివృత్తి అనే మాటలు పట్టుకున్నాం కదా చేతని వినివర్తంతే నివర్తతే ఆ నివృత్తి అనే పదాన్ని నివృత్తి మూలక స్థిత ప్రజ్ఞత ముందుసార్లు వచ్చింది నివృత్తి అనే పదం శ్లోకంలో రాగం పోవాలండి బాహ్యంగా విత్తుడ్రాయలు అన్నది ఇట్స్ ఎ బిగినింగ్ బట్ అల్టిమేట్లీ ది గోల్ ఈజ్ రాగం పోవాలి రాగం పోయిన తర్వాత బాహ్యం విత్డ్రాయల్ బికమ్స్ అని ఇంపార్టెంట్ మీరు చేసినా చేయబోయినా పర్వాలేదు రాగం పోవాలి ఇప్పుడు డయాబెటీస్ కూడా ఉన్నాడు అనుకోండి డయాబెటీస్ వచ్చినాయన షుగర్ తగ్గిందండి అని చెప్తా షుగర్ వీడు తగ్గిస్తారు షుగర్ అంటే వీళ్ళు అనుకుంటారు పంచదార అనుకుంటారు షుగర్ అంటే పంచదార కాదు షుగర్ అంటే కార్బోహైడ్రేట్ అని అర్థం అన్నం తిని పంచదార మానేస్తే ఏం వర్కౌట్ కాదు కాబట్టి కార్బోహైడ్రేట్ చెప్పాలి డాక్టర్లు కూడా కార్బోహైడ్రేట్ తగ్గిందండి అని చెప్పాలి షుగర్ తగ్గించండి అని కాదు షుగర్ తగ్గిందండి అంటే వీళ్ళు లిటరల్గా ఎస్యూజిఏర్ తీసుకుని నేను ఇంకా పంచదార వేసుకుని బెల్లం వేసుకుంటాడు కాబట్టి ఎనీవే సో డయాబెటీస్ పేషెంట్ ఉంటాడు కార్బోహైడ్రేట్ తగ్గించమంటారు తగ్గించమంటే మన అందరికీ కూడా దేర్ ఈజ్ అ క్రేవింగ్ ఫర్ కార్బోహైడ్రేట్ రసం అంటే క్రేవింగ్ ఉంది అటాచ్మెంట్ అని అన్నాను నేను రెడీ క్రేవింగ్ వీ క్రేవ్ ఫర్ కార్బోహైడ్రేట్ బాడీ సిస్టమ్ ఎడిక్ట్ ఉంటుంది కార్బోహైడ్రేట్ ఎడిక్షన్ ఉంటుంది వి క్రేవ్ ఫర్ కార్బోహైడ్రేట్ ఆ క్రేవింగ్ ఉంటుంది అది ఉంటుంది అది అది ఇబ్బంది అవుతుంది అందుకోసం ఏం చెప్తారంటే మీరు కేర్ఫుల్ గా ప్లాన్ చేసుకోండి మీ భోజనాన్ని ప్లాన్ చేసుకోండి అని ఒక ఏదో షెడ్యూల్ అది ఇచ్చి ఆ క్రేవింగ్ నుంచి బయటపడండి అని చెప్తారు మీరు కనుక నిష్ట గలవాడైతే విత్ ఇన్ డేస్ వన్ మంత్ ఆ షెడ్యూల్ని ఆ భోజనం చేసే పద్ధతిని పాటిస్తే అంటే ఏదో కూరలు ఎక్కువగా తినాలి అన్నంలో కూర కలుపుకోకూడదండి కూరలో అన్నం కలుపుకోవాలి సో తోటకూర కూర వడ్డించుకుని ఓ చిన్నపిసరే అన్నం దాంట్లో కలుపుకుని తినచారు తోట కూడా ఆయిల్ తక్కువ ఉండాలి చక్కగా పోపు అది పెట్టుకుని రుచిగా తయారు చేసుకుని స్టీమ్ తోటి దాంట్లో అన్నం వేసుకుని కలుపుతుంది అలా తినాలి డయాబెటీస్ అంటే మరి కొంచెం ఎక్సర్సైజ్లోవి చేస్తూ ఉండాలి అది ఒక పదిహేను రోజులు నెల రోజులు జాగ్రత్తగా చేస్తే ఆ కార్బోహైడ్రేట్ క్రేవింగ్ పోతుంది అది రసం రసం పోయిందండి అలాంటిది ఏదో మనం చేయాల్సి ఉంటుంది ఇక్కడ సంథింగ్ లైక్ దాట్ విహౌట్ టు ఆ భోగ వాసనలను సంసారం ముందల ఆసక్తిని తీసేయటం కోసం వీ హ్యావ్ టు డూ సంథింగ్ ఆఫ్ దర్కా ఏంటంటే ఆత్మదర్శనము పరం దృష్వా నివర్త సో ఇప్పుడు ఇది ఎలాగంటే ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నట్లయితే మనకి ఆ క్రేవింగ్ పోతుంది ఇప్పుడు చూడండి ఫుడ్ ఉంది ఫుడ్లో మనం ఫుడ్ ఎందుకు తీసుకుంటున్నాము అంటే ఒక సైకలాజికల్ ఒక ఈగో ఉంటుందే ఆ ఈగోని పెంచి పోషించటం కూడా ఫుడ్లో భాగంగా ఉందా లేక శరీర యాత్ర కోసం ఫుడ్ తీసుకుంటున్నాము అని ఆలోచించాలి మనం జనరల్ గా ఏం చేస్తామంటే శరీర యాత్ర కోసం ఫుడ్ అనే స్థితి ఉండదు